Cosmic Sound. Cosmic Sounds, I have read an article on Cosmic Sounds. సౌండ్స్ ఈభజన సైంటిఫిక్ అమెరికాలో చాలా ఫెంటాస్టిక్ సౌండ్ అది మేము ఊహ కూడా చేయలేము అలాగంటే సౌండ్ సో ఆ కాస్మిక్ సౌండ్ ఓంకారాన్ని పోలి ఉంటుంది అని వేదర్లో వర్ణిస్తాను సో ఈ విధంగా ఇట్ ఈస్ ఎ నేచర్స్ సౌండ్ ఇట్ ఈస్ కాస్మిక్ సౌండ్ ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్వేజ్ సౌండ్ సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రణవ ధను దానిని ధనస్సుగా వాడుకోండి ధనస్సు అంటే సాధనము అని అర్థం మీ మనస్సును మీ యొక్క ఆ అంత అంత అంతరతమైన తత్వము దాన్ని అంటే అంతరతమైన దే మర్ మోస్ట్ ఆ ప్రత్యక్ తత్వమునందు మీరు స్థిరంగా నిలవడం కోసం మీకు సాధనం కావాలి ఎందుకంటే మనస్సులో మనిషి జీవిస్తూ ఉంటాడు మనిషి లోకస్ ఎక్కడుంది మనస్సులో ఉంది ఈ మనస్సుని తీసుకువెళ్ళి ఆ బీయింగ్ సత్య ఆత్మ అనే లోకస్లోకి దీన్ని ఈ మనస్సుని లాంచి చేయాలి ఆ లాంచి చేయటానికి సాధనము ఇన్స్ట్రుమెంట్ ఓం అనే శబ్దము సో దాని దానికి ధనస్సు అని పెట్టారు ఓకే తర్వాత దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యథా శ్వాసనం లక్ష్యే శరస్య ప్రవేశం తథ ఆత్మశరస్య అక్షరే లక్ష్యే లక్ష్యే ప్రవేశం ఓంకారీ దాన్ని ధనస్సు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ ధనస్సు ఏం చేస్తుంది యథా విశ్వాసనం విశ్వాసనం అంటే ధనస్సు సో ధనస్సు ఎలాగైతే శరమును అంటే బాణమును లక్ష్యములో ప్రవేశపెడుతుంది దాన్ని లాంచి చేసి లక్ష్యంలో అది ఫిక్స్ అయ్యేట్లే చేస్తుంది సరిగ్గా అదేవిధంగా ఆత్మశరస్సు ఆత్మశరము ఆత్మ అంటే పరిచ్ఛిన్న జీవుడు ఆత్మశబ్దానికి నేను అని అర్థం ఉండేది ఇక్కడ సో ఆ పరిచ్ఛిన్నమైన నేను పరిచ్ఛిన్న వ్యక్తి సో ఈ ఆ పరిచ్ఛిన్న వ్యక్తిని అక్షరపర బ్రహ్మలో విలీనం చేస్తుంది ఇప్పుడు నిద్రలో పరిచ్ఛిన్న వ్యక్తి లేడు ఏమైపోయాడు అంటారు అక్షరపర బ్రహ్మలో లీనమయ్యాడు కానీ అది మీరు ఎలర్ట్గా చేయాల్సి ఉంటుంది అంతే మోక్షం నిద్రలో ఎలాగో మోక్షం నిద్రలో మోక్షం లేదు మన నిద్రలో సెటిల్ అయిపోతున్నాయి జాగ్రత్త అవస్థలో మోక్షం వచ్చేస్తే అంటే మీరు జీవనవృత్తులు అయిపోయారంటే నిద్రలో మోక్షం ఎలాగో ఉంది పశుపక్షియాదు కూడా ఉంది నిద్రలో మోక్షం సో దోమలు ఉన్నాయనుకోండి రాత్రిపూట జాగ్రత్త అవస్థలోనూ పొగలేమో నిద్రావస్థలోనూ ఉంటాయి మనకి రివర్స్ అవి ఆ పొగలు అవి ఉంటాయి మనం రాత్రి మోక్షావస్థలో ఉన్నట్లుగా ఎనీవే సో ఎలర్ట్గా మీరు జాగ్రత్త అవస్థలో కూడా అపూర్ణ స్వాతంత్ర్యాన్ని అది జీవన్ ముక్తి దానిని మీరు పొందాలి అంటే ఇంకా ఇంకా కొంచెం గ్రౌండ్ చాలా రగ్గడిగా చెప్పాలన్నట్లయితే ఈ సాంసారిక జీవనంలో వచ్చేటువంటి మానసిక పేడల నుండి విముక్తిని పొందాలి అంటే కనీసం రోజు కొంతసేపు ఇది ఇది కొంచెం కమర్షియలైజ్డ్ వే ఆఫ్ ప్రజెంటేషన్ రోజు కొంతసేపు మీకు స్ట్రెస్ రిలీవ్ అవ్వాలి అంటే ఓంకారాన్ని మీరు జపం చేయాలి ఓంకారాన్ని ఉచ్చరించ ఆ ఓంకారం యొక్క ప్రక్రియని మీరు స్వీకరి స్వీకరించాలి ఎప్పుడైతే ఓం అని ఉచ్చరిస్తారో అప్పుడు ఏమవుతుంది ఈ ఆత్మశరము ఈ నేను అని ఉచ్చరించిది ఎవరు నేను తీరా ఉచ్చరించడం పూర్తయ్యి గ్యాప్ వస్తుందే ఆ అంతవరకు ఈ నేను ఉండదు నేను విలీనమైపోతుంది నేను ఎక్కడ విలీనమవుతుంది ఎక్కడ నుండి నేను పుట్టిందో ఏ సత్యదాత్మ నుండి పుట్టిందో దాంట్లో విలీనం అవుతుంది దట్ ఈజ్ ది రూల్ కాద్యము ఎప్పుడు కూడా కారణంలో విలీనం అవుతుంది ఇప్పుడు కొండ పగిలిందనుకోండి దేంట్లో విలీనం అవుతుంది మట్టిలో విలీనం అవుతుందా కుమ్మరివాడి మీద విలీనం అవుతుందా మట్టిలో విలీనం అవుతుంది కారణం మట్టి కనుక సో ఈ నేను అనేటువంటి పరిచ్ఛిన్న వ్యక్తిత్వము పరిచ్ఛిన్న వ్యక్తిత్వానికి నేను అని పేరు అది ఆ ఆత్మ సకల పరిచ్ఛేదరహితమైన నిర్గుణమైన నిర్విశేషమైన అంటే ఎటువంటి అట్రిబ్యూట్స్ లేనటువంటి శుద్ధ సచిదాత్మ ఎందు అది ఆవిర్భవిస్తుంది కార్యంగా తరంగం నీటిలో పుట్టినట్టుగా ఎప్పుడైతే మీరు ఓంకారాన్ని ఉచ్చరిస్తారో ఈ తరంగము ఈ నేను అనే స్పందన ఆ మూలంలో విలీనమవుతుంది అండ్ అగెయిన్ ఇట్ లేటర్ బట్ ఎలర్ట్గా మీరు ఉంటారు అంటే ఏంటి తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది తెలివి ఉంటుంది వృత్తి ఉండదు మనస్సు యొక్క స్పందన ఉండదు ఎందుకని మనస్సు యొక్క స్పందన ఓంకారము యొక్క ప్రభావం చేత ఆ చైతన్యంలో విలీనమైపోయింది కాబట్టి చైతన్య రూపులై తెలివిగా ఉంటారు కానీ విశిష్టమైన తెలివి ఉండదు తెలివే ఉంటుంది విశిష్టమైన తెలివి ఉండదు అంటే వృత్తి ఉండదు జ్ఞానం రెండు రకాలు వృత్తి సహిత జ్ఞానము వృత్తి రహిత జ్ఞానము కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళును అసలు జ్ఞానము అంటే వృత్తి రూపంగానే ఉంటుందనుకుంటారు వృత్తి అంటే మనోవృత్తి థాట్ వృత్తి అంటే థాట్ థాట్ జ్ఞానము అంటే నాలెడ్జ్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ థాట్ ఇప్పుడు ఘటజ్ఞానం ఉందనుకోండి ఘటాకార వృత్తి రూపంగా ఉంటుంది పటజ్ఞానం పటాకార వృత్తి రూపంగా ఉంటుంది కోరిక పుట్టిందనుకోండి సో కోరిక అనే ఆకారంలో వృత్తి ఉంటుంది క్రోధాకార వృత్తికి క్రోధం అని పేరు దయా అనే ఆకారంలో ఉండే వృత్తికి దయా అని పేరు భయాకారంగా ఉండే వృత్తికి భయమని పేరు సర్వము వృత్తి యొక్క గర్భంలో ఉంటాయి సర్వము కూడా వృత్తి యొక్క కడుపులో ఉంటుంది ఎవ్రీథింగ్ కాబట్టి స సకల జ్ఞానము అంటే ప్రపంచ జ్ఞానం అంతా కూడా వృత్తి యొక్క గర్భంలో ఉంటుంది సో ఈ రెండు అంగుళాల మధ్య ఉంటుందండి ప్రపంచం అంతా అంతేకాదండి వృత్తి ఇక్కడే వృత్తికి మరి న్యూరాన్స్ ఫైర్ అయినప్పుడే వృత్తి కదా సో ఈ రెండు అంగుళాల మధ్య ఉంది ప్రపంచం అంతా రెండు అంగుళాలలో కొన్ని నాలుగు అంగుళాలు ఎంతకుండా దిస్ ఈజ్ వాట్ ది వరల్డ్ ఈజ్ వృత్తి యొక్క గర్భంలో ఉంటుంది ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మనకు దానివల్ల ఏమనిపిస్తుంది జ్ఞానము అంటే వృత్తే అనిపిస్తుంది కానీ నెత్ మీరు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్ప ఈ సైకాలజీ ఇలాగే నడుస్తూ ఉంటుంది ఇది ఎండ్లెస్ ఇది లెటస్ ఇప్పుడు నిద్ర ఉంది నిద్రలో వృత్తిందా లేదు కానీ జ్ఞానం ఉంది మర్చిపోవద్దు జ్ఞానం ఉంది జ్ఞానం లేకపోతే నేను హాయిగా నిద్రపోయానని మీరు ఎలా చెప్పగలుగుతారండి అజ్ఞ ఏమి తెలియకుండగా హాయిగా నిద్రపోయాను అని చెప్తున్నారా ఏమీ తెలియకుండగా హాయిగా నిద్రపోయాను అంటే ఏమీ తెలియలేదు అన్నది తెలుసుకునే వాడికి కలిగే జ్ఞానమే కదండి ఏమీ తెలియలేదు అన్నది తెలుసుకునే వాడికి కలిగే జ్ఞానమే కదా హాయిగా హాయి కూడా తెలుసుకునే వాడికి కలిగే జ్ఞానమే కదా ఆనంద జ్ఞానం ఉన్నది అజ్ఞాన జ్ఞానం ఉన్నది అభావ జ్ఞానం సర్వము యొక్క అభావము యొక్క జ్ఞానం ఉంది ఆనందం యొక్క జ్ఞానం ఉన్నది కాబట్టి సుషుప్తి నిద్రావస్థ వృత్తిరహిత జ్ఞానానికి దృష్టాంతం అయితే జాగ్రత్త అవస్థలో వృత్తిరహిత జ్ఞానాన్ని మీరు ఆ ఓంకారం యొక్క ప్రభావం చేత సాధించగలుగుతారు వృత్తి సహిత జ్ఞానానికి సంసారం అని పేరు వృత్తిరహిత జ్ఞానానికి పరబ్రహ్మ అని పేరు వేదాంతం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు వేదాంతం వైకుంఠవాసిని మీకు అరచేతిలో నిలబెడుతుంది చూసుకోవచ్చు అదే మరి వేదాంతం యొక్క మహిళ చెప్పండి మనం అది రాబోతాం ఆ ప్రసంగం రాబోతాం సో మనస్సును నిలబెట్టి చేయాల్సి ఉంటుంది ఆ మెకానికల్నెస్ రాకుండగా చూసుకోవాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా మెకానికల్ అయిపోయిందనుకోండి ఆ ప్రయోజనం మనకి సిద్ధించదు కాబట్టి సో ఆ మనం అనుకుంటాము సో అది ప్రతిబంధాలు ఉంటాయి ఆటంకాలు వస్తాయి ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుంది దట్ పాయింట్ ఇస్ కమింగ్ ఓకే సో ఈ విధంగా ఈ పరిచ్ఛిన్న వ్యక్తిని బాణంగా మలిచి ఆ బాణాన్ని ఆ అనంత చైతన్యమునందు అనంతములు అది హృదయంలో ప్రకటమవుతున్నా అనంతమే సూర్యకాంతి ఒక నీటి బిందువులో ప్రకటమవుతున్నా సూర్యుని యొక్క స్వరూపము అనంతమే సూర్యుని యొక్క స్వరూపము వీటి బిందువు ఉండదు అనంతమే అదేవిధంగా ఈ హృదయంలో అనంత చైతన్యం ప్రకటమవుతోంది ఆ ప్రకటమైన అనంత చైతన్యంలో నుంచే ఈ పరిచ్ఛిన్న జీవుడు పుడుతున్నాడు పరిచ్ఛిన్న జీవుడు అంటే వాడు ఎవరో ఇంత పిసలంత బొన్నగారు అంతా ఉంటాడు అలా వస్తాడు ఇలా వెళ్తాడని కాదు ఫిజికల్ కాదు ఇదేమీ చైతన్యాన్ని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ఫిజికల్ ఏమీ లేదు సో పరిచ్ఛిన్న జీవుడు అన్నది ధారణారూపంగా మనస్సు యొక్క స్పందన రూపంగానే ఉంటాడు జీవుడు అంటే మనస్సు యొక్క స్పందన తప్ప ఇంకొకటి లేదు ఇప్పుడు జిటుకు సం అంటారు చోట ప్లీజ్ నోట్ ఈగో ఈజ్ నన్ అదర్ దాన్ ఎ థాట్ అని ఆయన అది చదివి నేను అనుకున్నాను ఈ ద్వైతవాదులు వీళ్ళంత ఆగ్రహపరులు వీళ్ళే కానీ పట్టుదరా అసదాగ్రహము ఉంటారు భాగవతంలో అసత్యం మీద పట్టుదల ఉండకూడదు పట్టుదల ఉంటే అసలు పట్టుదల ఉండకూడదండి ఓపెన్ మైండెడ్గా ఉండాలి పట్టుదల ఉండకూడదు నేను పట్టున ముందేటి మూడే కాళ్ళు అన్నట్టుగా ఉంటారు ఈ ద్వైతవాదులు ఏమి తెలుసుకునే ప్రయత్నం చేయను తెలుసుకో తెలుసుకోవడానికి భయపడతారు ది ఆర్ ఆఫ్ నోయింగ్ యునో బై వాళ్ళు తెలుసుకున్నట్లయితే వాళ్ళు కొన్ని సంవత్సరాల తరపున నిర్మాణం చేసినటువంటి సూపర్ స్ట్రక్చర్ అంతా కూడా కూలిపోతుంది అది నిలబడదు అది అంచేత అది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అది కూలిపోవడం ఇష్టం ఉండదు అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకోరు మాకు వద్దు పిల్లి కళ్ళు మూసుకుని పాలు ఆ రకంగా ఉండిపోతారు సో ఈగో గురించి పెద్ద శాస్త్రార్థం ఈగో పూర్వజన్మలో ఏమైంది మళ్ళీ జన్మలో ఏమవుతుంది ఇది ఈశ్వరుడితో ఐక్యమా కాదా ఐక్యం ఒకడు ఐక్యం కాదు ఇంకొకడు వీళ్ళు ఇచ్చే శాస్త్రార్థాలు పుస్తకాలు రాసేస్తారు ఇటుమూర్తి గారు అంటారు వై యు వేస్ట్ ఆల్ యువర్ టైం ఈగో ఈజ్ నన్ అదర్ దాన్ ఎ థాట్ విచ్ ఇస్ ద ట్రూత్ అయితే విచ్ ఇస్ ది గస్పల్ ట్రూత్ కాబట్టి జీవుడంటూ ఎవడూ లేడు జీవుడిని జీవుడు జీవుడు జీవుడు ఊరికే అసలు ఆ పద ప్రయోజనం కూడా అనవసరం ఏదో కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా చేయడమే కానీ సో జీవుడు పరిచ్ఛన్న వ్యక్తి అజ్ఞానము చేత కల్పితమైనటువంటి ఆ పరిచ్ఛిన్న వ్యక్తి మరి కల్పితమైతే దుఃఖం దుఃఖం కల్పితాన్ని బట్టే వస్తుంది మీరు అది కూడా గమనించండి దుఃఖం కల్పితాన్ని బట్టే వస్తుంది దుఃఖము కల్పితము దుఃఖమునకు లోకస్తాయి ఈగో కల్పితమో అని మీకు తెలిస్తే మీరు దుఃఖానికి అధీకులైపోయారు ఇంకా సమస్య లేదు కాబట్టి ఆ ఈగో ఏదైతే కలదో నేను పరిచ్ఛన్న వ్యక్తిత్వం ఏదైతే కలదో దానినే బాణముగా మలిచి దానిని బాణంగా మలవాలి అంటే ముందు మీకు దాని మీద ప్రేమ ఉండకూడదు దాని మీద ప్రేమ ఉండకూడదు ఆ ఈగోని నిలబెట్టుకోవాలి ప్రయత్నం మీరు చేయకూడదు ఈగో నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఓవైపుని చేస్తో ఇది అనే ఆత్మతత్వంలో విలీనం చేసే ప్రయత్నం మరోవైపును చేస్తానంటే మీరు కాంట్రాక్ట్ అది అయిపోతుంది చూడండి సో ఎక్సర్సైజ్ చేసి ఒక హండ్రెడ్ క్యాలరీస్ని మీరు స్పెండ్ ఎక్స్పెండ్ చేసినప్పుడు వెంటనే గులాబ్ జామున్ తిని టూ హండ్రెడ్ క్యాలరీస్ లోపల వారేస్తే అది అప్పటికప్పుడే న్యూట్రలో చెప్పింది సో ఆ విధంగా ఈ అధ్యతనే అమానిత్వము మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు అమానిత్వం అదంభిత్వం నీవు అవి అహంకారమును కలిగి ఉన్న అహంకారము ఆత్మజ్ఞానానికి పక్క విరోధది అంత విరోధమే కానీ ఇంకొకటి లేదు కాబట్టి అహంకారం పనికిరాదు ఏ రూపంగానూ పనికిరాదు ఈ అహం సత్యమే ఇది సపరేటే ఇది సత్యమే అనే రకంగా కూడా మీకు అహంను మీరు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయకూడదు అహంకారాలు అహం వృత్తిని దోషం లేదు అహం వృత్తి బ్రహ్మ నుంచి బ్రహ్మ యొక్క వివర్తం అది అహం వృత్తి ఎందు కర్తృత్వ భోక్తృత్వాలను అధ్యారోపణ చేస్తే అది అహంకారం అవుతుంది దట్ ఈస్ దిట్ మోస్ట్ డేంజరస్ థింగ్ అహం కరోమి ఇచ్చహంకార అహం వృత్తి పర్వాలేదు పర్వాలేదు కాదు మంచిది కూడా అహం వృత్తి అహంకారము చాలా తప్పు సో ఈ పరిచ్ఛిన్న జీవత్వము అహంకారము అహంకారం లేకపోతే అహం వృత్తి దానినే శరంగా మలిచి ఓంక ఓంకారంలో దాన్ని సంధించి దాన్ని విడిచిపెట్టేసి ఏంటంటే లక్ష్యంలోకి పోతుందని అహం లేకుండా శుద్ధ చేతన రూపంగా మీరు నిలిచిపోండి లేదంటే అహం ఎందుకండి ఆత్మ ప్రాణశక్తి ఉంటుంది విజ్ఞానశక్తి ఉంటుంది ఇంద్రియ ఉంటాయి ఇంద్రియ వ్యాపారాలు ఉంటాయి భోజనాలు ఉంటాయి అన్నే ఉంటాయి దేహం ఉంటుంది ప్రకృతి ఉంటుంది ప్రకృతి దేహాన్ని పోషిస్తూ ఉంటుంది దేహము ఇంద్రియముల ద్వారా ఈ సంఘాతము ఇంద్రియముల ద్వారా ప్రకృతిలో ఉండేటువంటి విషయాలతోటి స్పర్శత కలుగుతూ ఉంటుంది అనుభవాలు కలుగుతూ ఉంటాయి అహం ఏం ఉద్ధరించింది అహం అనవసరం అహం వల్ల ఏ మీరు భోజనం చేశారు అది మొన్నటి అరిగిపోతుంది అహం అంటే అరిగిందా అహం వల్ల కొట్టుకుంటుందా అహంకారం వల్ల గుండె కొట్టుకుంటోందా ఏ పని అహంకారం వల్ల పెరుగుతోంది దేహంలో ఊరికే అహంకారము జీవుడు అదేమో పూర్వజన్మలో అది మళ్లీ జన్మలో అది దీనికి ఈ గ్రహం వల్ల ఇదైంది ఆ గ్రహం వల్ల అదైందని ఊరికే క్యాల్కులేషన్స్ వేస్తున్నారు మీరు ఈ అహంకారం వల్ల ఈ దేహంలో ఈ వెంట్రులకు కూడా పెరిగేది అహంకారంతో సంబంధం లేకుండా పెరుగుతుంది అయితే అంత ఇన్సిగ్నిఫికెంట్ థింగ్ కూడా అహంకారంతో సంబంధాన్ని పెట్టుకోవద్దు అహంకారం గెడ్డం తీసుకుంటుందే కానీ గెడ్డం పెంచిది అహంకారం కాదు కదా సో ఏటి అహంకారాన్ని పట్టుకుని ఈ అహంకారాన్ని దానికి జీవుడిని పేరు పెట్టడం దానికో కులాన్ని జత చేయటం దానికి ఒక జెండర్ని జత చేయటం ఇవన్నీ సత్యం అంటూ ఉండటం దానికి ఈ అహంకారం పొందేటువంటి అనుభవాలన్నీ సత్యం అంటూ ఉండటం దాని మీద మళ్ళీ ఓ శాస్త్రం మేము రాసే ఉంటూ ఉండడం వట్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇట్ ఈజ్ ఎగనిస్ట్ ద స్పిరిట్ ఆఫ్ మెద అంట అహంకారం సత్యం కాదు అహంకారం సత్యం కాదు కనుకనే దానిని దాన్ని సోర్స్లో విలీనం చేసేయమంటున్నారు అదే సత్యమైతే సోర్స్లో ఇలా విలీనం చేస్తారో అసలు విలీనం చేయాల్సిన అవసరం కూడా ఉండదు కనుక దానినే బాణంగా మలిచి దాన్ని బాణంగా మలిచి విలీనం చేయాలి అంటే అది చాలా పలచగా ఉండాలి బాగా దిట్టంగా ఉందనుకోండి ధనస్సు బాణమే బరువు ఇంకా ఎక్కడికి వెళ్తుంది బ్లూటెడ్ అహంకారం ఉందనుకోండి దాన్ని మీరు ఓంకారం చెప్పినా ఒకటే చెప్పబోయినా ఒకటే కొంతమంది ఒక టేప్ రికార్డర్ పెడతారు ఓ ఓ మంటూ ఉంటుందా టేప్ రికార్డర్ వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు అలాగా ఇట్స్ నాట్ లైక్ దాట్ ఓకే ది అంబియన్స్ ఇస్ గుడ్ ఓ మన అంబియన్స్ ఇట్ ఈస్ గుడ్ ఇట్ హెస్ ఇట్ సీ ప్రతిదానికి ఓపెసరంత శోభ ఉంటుంది అదేమి రోల్డ్ గోల్డ్ నగ కూడా నల్లబెట్టుకుంటే బాగానే ఉంటుంది దట్ ఈజ్ నాట్ ది పాయింట్ సో ది అంబియన్ అంబియన్స్ అంటే చుట్టూ వాతావరణం ఏదో కొంచెం బాగా బాగుంది వినడానికి బాగానే ఉంది టు దట్ ఎక్స్టెంట్ ఇట్స్ రైట్ నథింగ్ విల్ హ్యాపన్ సో దట్ అహంకారాన్ని బాగా పలచబరుచుకుని ఆ తర్వాత మీరు ఓమ్మని చూడండి ఆ అహంకారము ట్రక్ముని వెళ్ళి ఆత్మతత్వంలో విలీనమైపోతుంది మీరు పూర్ణస్థితిలో పూర్ణస్ స్థితిలో ఉంటాం దీని మీద శంక ఎవండి మేము ఓముని చెప్పి ఆత్మనిష్టలో ఉండిపోయామనుకోండి ఉండిపోతే మరి మాకు సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అలా అడుగుతారు అలా అడుగుతున్నారంటే అర్థమేటో తెలుసునండి మనకి ఈ బాహ్య సంసారం సుఖాలని ఇస్తూ ఉంటుంది మనం వాటిని బాహ్య సంసారంలో ఏరుకుంటూ ఉండాలి తీరా వెళ్ళి ఆత్మనిష్ఠలు అయి కూర్చుంటే మరి అవన్నీ ఏమైపోతాయి అని అనే బేసిస్ మీద ఆ క్వశ్చన్ పుడుతుంది కదండి ఆ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్ ఏ ఇగ్నరెన్స్ యాస్ ఇట్స్ బేసిస్ అండ్ హెన్స్ వీ డోంట్ నీడ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఇది ఎలా ఉందంటే ఇది భారతదేశానికి సామ్రాజ్యాధిపతి చక్రవర్తిని చేస్తే మరి మా అల్వాలే మాట వేయడం అన్నట్టుంది భారతదేశంలో అలవాటు ఇంక్లూడ్ అయిపోతుంది అలాగే ఆత్మానందంలో ఈ బాహ్య ప్రపంచం ఇవ్వగలిగిన సుఖాలన్నీ కూడా దాంట్లో అంతర్భాగం అయిపోతాయి స్వర్గ సుఖంతో సహా అంతర్భాగం అయిపోతుంది హెవెన్ విత్ ఇన్ అంటే అర్థం అదే హెవెన్ విత్ ఇన్ ఈజ్ దట్ ఓన్లీ అంచేతనే వాళ్ళు కూడా ఓంకారాన్ని చెప్తారు క్రిస్టియన్స్ కూడా హెమెన్ అని ఓంకారాన్ని హేమెన్ ఓం ఓమే ఆఫ్ క్రిస్టియన్స్ ఈజ్ ఓమ్ అమీన్ ఆఫ్ ముస్లిమ్స్ ఈజ్ ఓమ్ ఇది రోమ్ నథింగ్ బట్ ఓమ్ ఓమే అటు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి రూపం మార్చుకుని ఇటు వచ్చింది అంతకంటే ఇంకేందా ఈ ఓమ్ అటు వెళ్ళి రోము లండను అక్కడికి వెళ్ళి మన పురోహితులు అప్పుడప్పుడు అక్కడికేసి వెళ్ళి వచ్చేప్పుడు ప్యాంటు షర్టు వేసుకొస్తూ ఉంటారే ఆరోగ్యంగా ఈ ఓమ్ అటు వెళ్ళి యామన్ రూపంలో ఇటు వచ్చి ఇప్పుడు మీరు ఓమ్ అనొద్దు మా ఏమన్ అనండి ఈ మిషనరీస్ వాళ్ళ యామెన్ ఓమే అవరోజ్ వర్ ఈస్ దిస్ యామెన్ నిజానికి అపభ్రంశ రూపం ఓం యొక్క అపభ్రంశ రూపం ఎనీవే సో ఆ విధంగా ఆ అహంప్రత్యయమును అహంకారమును అహంప్రత్యయమును కూడా అహంకారం అల్పంగా ఉండాలి అహంప్రతయం గురించి మీరు ఏం చెంత చేయక్కర్లేదు అహంప్రతయం ప్రతిబంధకం కాదు అహంకారమే ప్రతిబంధకం సో ఆ అహంను ఓంకారము ద్వారా అపూర్ణత విలీనము చేయూత దట్ ఈ ప్రాసెస్ తర్వాత ప్రణవేన అభ్యస్మాన సంస్క్రీయమాణా తదాంబన అప్రతిబంధన అక్షరే అవతిష్ట ఈశ్వరుడు లక్ష్యే ఇప్పుడు మీకు ధనస్సు ఇచ్చి బాణం ఇచ్చి లక్ష్యం ఎదుర్కొండ పెట్టామనుకోండి తక్కువ బాణం ఇలా తీసుకుంది ఇది లక్ష్యాన్ని కొట్టేయగలుగుతారా ఫస్ట్ టైం ఏమో కానీ అభ్యాసము చేయాలి అభ్యాసము అంటే ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ అభ్యాసము కూసు విద్య అభ్యాసం లేకపోతే ఏది మనకి రాదు అభ్యాసం చాలా అవసరం సో మీరు చపాతి చేయాలన్నా కూడా అభ్యాసం చేయాలి ఎందుకంటే చపాతీ ప్రిపరేషన్లో ఆ పిండిని నీళ్లు ఎన్ని పోయాలి అనే దాని దగ్గర నుంచి కూడా మీరు కరెక్ట్గా తెలియాలి ఉప్పు ఎంత వేయాలి సందర్భం ఉంటే నీళ్ళు ఎన్ని పోయాలి ఎంత దాన్ని ఏ ఏ రకంగా దాన్ని స్ప్రెడ్ చేయాలి ఎంతసేపు వేడి చేయాలి ఏ టెంపరేచర్లో వేడి చేయాలి ఏం మీరు అభ్యాసం చేతనే మీకు తెలియడం అవుతుంది ఒక బ్రహ్మచారి గారు స్వామిని మీకు దోషలు చేసి పెట్టునా అని అడిగారు అంటే ఓకే అమెరికాలో ఓకే సరే ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ నేను సులోవులుగా బ్రెడ్ తింటాను ఇలాంటివి ఏం తిన్నాం సరే అతను ఏదో పాపం ఏదో వెంటబడ్డాడు కదా సరే ఓకే గో హెడ్ అండ్ డూ ఇట్ అని చెప్తే ఆ దోశ చేశాడు ఆ దోశ లోపలంతా ముద్ద ముద్దగానే ఉంది పైరు మాత్రం ఇట్ వాజ్ ఓవర్ హీటెడ్ పైదేమో నల్లగా అయిపోయింది లోపలేమో ముద్ద ఈ పైది దుర్లేమో లోపల దొరికింది ఎందుకో నువ్వు మరి వై యూ హ్యావ్ అఫర్ టు డూ లైక్ దిస్ అంటే లేని స్వామీజీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది వద్దు ప్రాక్టీస్ ఇవ్వద్దు పాఠం చదువుకోమా నీకు ఈ రోజులోవి నీ వల్ల ఎక్కడ సో అభ్యాసం లేకపోతే ఏ పని పనికిరాదండి అభ్యాసం అవసరం జనాలకి కంగారు ఎక్కువ కొంతసేపు సాధన చేసుకోవాలి కొంతకాలం సాధన చేసుకోవాలి అయితే ప్రతి కూడా లోకాన్ని ఉద్ధరించేసే హడాడుడే కానీ తమ సాధన గురించి పట్టించుకోవాలి లోకాన్ని ఉద్ధరించేయాలి ముందు అర్జెంటుగా లోకాన్ని ఉద్ధరించేయాలి ఇప్పుడు లోక ఊళ్ళో ఆత్మబోధ పాఠం చెప్పేయాలి ఆత్మబోధ పాఠానికి కంగారు ఏముందండి కొంచెం మీరు బాగా అర్థం చేసుకోండి అంటే అదే పాఠం చెప్తుండే అదే అర్థం అవుతుంది పాఠం చెప్తుంటే వాళ్ళ అర్థం అవుతుంది ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ బై దట్ యాజ్ మచ్ యాజ్ యూ ఆర్ సర్ప్రైజ్డ్ అంటే అక్కడ ఉండే వాక్య నాకు ఆశ్చర్యకరంగానే మీకో ఆశ్చర్యకరంగానే ఉంటే దెన్ ఇట్ ఈజ్ ఎ వెరీ హైలీ కన్ఫ్యూజింగ్ థింగ్ టీచర్ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్ బై వాట్ అపియర్స్ డే టీచర్కి అది ఫెమిలియర్ ఉండాలి విద్యార్థులకి ఓ బాగుంది అనిపించిట్లో ఉండాలి టీచర్ కూడా పోయి చిత్రంగా అనిపిస్తే అది దట్ ఈస్ నాట్ ది వే కాబట్టి ఊళ్ళో వాళ్ళకే అర్జెంటుగా ఉద్ధరించేయాల్సినటువంటిది ముందు అసలు ఊళ్ళో వాళ్ళను ఉద్ధరించాలంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి లేకపోతే ఏమైపోతాడో తెలుసినా వీడు బరువు అయిపోతాడు ఊళ్ళో వాళ్ళకి ఊళ్ళో వీడి అజ్ఞానం అనే బరువు అది ఊళ్ళో వాళ్ళమే బరువు వాళ్ళకి లేనిపోని సమస్యలను సృష్టించిన వాళ్ళం అవుతాం ఇప్పుడు కూడా మనకి చేతనైతే ఉపకారం చేయాలి లేకపోతే దేవుడికి దండం పెట్టి దూరంగా ఉండాలి కానీ మన అజ్ఞానాన్ని మూట కింద కట్టి ఎదురువాడిని ఎత్తిమే పెట్టి వాడి చేతి మోయిస్తూ ఉండటం చాలా తప్పు అన్యాయం కనుక సాధన చేసుకోవాలి ముందు దిట్టంగా సాధన చేసుకోవాలి పుల్లవాళ్ళందరికీ ఇప్పుడు జ్ఞానం బోధించేస్తానో లేకపోతే ఉపాసనలు చెప్పేస్తాను కర్మలు చేయించేస్తాను అదంతా సందర్భం లేని మనం సాధన చేసుకోవాలి మనం ఆత్మనిష్టను సంపాదించుకోవాలి ఆత్మజ్ఞానాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం ద్వారా మీరు లోకానికి చేసే ఉపకారం ఎంత అంత కాదు అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళు మీరు చక్కగా క్లాసెస్ స్వామీజీ క్లాసెస్ వింటూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎంతో ఎంతో ఆనందిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఈ వ్యక్తిత్వం యొక్క బరువు కొంటుతుంది క్లాసుకి వెళ్ళడం మానేస్తే ఏటు సెవెన్ క్లాసులకు వెళ్ళడం మానేస్తే నేను వచ్చిన మీకు చికాకు ఎక్కువైపోయింది వెళ్తూ ఉండండి క్లాసుకెళ్ళి ఇంకో వాళ్ళే ప్రోత్సాహం చేసి ఏంటి క్లాసులకు వచ్చినట్లయితే కొంచెం ఒకరు ముందు కాపువెట్టుసనంటారు మనస్సులో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా క్షాళనైపోతూ ఉంటాయి మనిషి తేలిక పడతాడు స్నానం చేసిన తర్వాత ఎంత తేలిక అంత తేలిక పడతాడు మనిషి మనస్సు మీ మనస్సు మీ తేలిక పడిందనుకోండి మీ స్వంత ఉపకారం మాట అలాంటి పెట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఉపకారం ఎందుకంటే డిమాండింగ్ తక్కువైపోతుంది కంప్లైంట్లు తగ్గుతాయి ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది ఏదో వెటకార మాటలు తగ్గుతాయి ప్రేమ పెరుగుతుంది దయ పెరుగుతుంది ఇది సర్వీస్ సర్వీస్ అంటే తీవ్ర నిలబెట్టి ఏదో సర్వీస్ కాదు ఇది ఇది నిజమైన సర్వీస్ ఇది దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఎనీవే కాబట్టి అభ్యాసము చాలా అవసరం రణవేనహి హి అభ్యస్యమానైన అని చేతనే పురశ్చరణ అంటారు మంత్రం కేవల ప్రణవం కాదని ముందే మనం చేశాను కదా కేవల ప్రణవం సన్యాసులకి సో గృహస్థులకి వనప్రస్థులకు కూడా గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి కేవల ప్రణవాన్ని చేసుకోవచ్చు మిగతా వాళ్ళు మంత్రంతో సహా చేసుకుంటూ ఉంటారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని మీరు అంటుంటే మీరు నూట ఎనిమిది సార్లు ఆ మంత్రం చేసేప్పటికీ ప్రణవ నూట ఎనిమిది సార్లు ఆవృతయింది కదా బస్ చేయరు నాకు అలా సరిపడుతుంది సో ప్రణవాన్ని ఏ రకంగానైనా సరే సందర్భానుసారంగా అభ్యాసం చేస్తూ ఉంటే అప్పుడు సంస్క్రియమానహ మీకు తెలియకుండగానే మీ హృదయంలో ఒక గొప్ప సంస్కారం నిర్మాణం అవుతుంది మీకు కోపం ఉందనుకోండి ప్రణవాన్ని అభ్యాసం చేస్తే ఆ కోపం పోతుంది అవతలకి మీకు తెలియకుండానే లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ మాట్లాడుతుంది ఏమని ఈ కోపం అనవసరం లే అనిపిస్తుంది మీకు తెలియకుండా అనిపిస్తుంది కానీ సాధారణంగా లౌకికులకు అలా అనిపించదు లౌకికులకి కోపం వస్తే ఆ కోపానికి ఒక రిజల్ట్ కనపడేదాకా కూడా వాళ్ళు విశ్రమించరు ఆ కోపానికి ఒక రిజల్ట్ కనపడానికి అట్లీస్ట్ అవతల వ్యక్తికి ఫోనైనా చేసి సరే నీకు నీ మీద నాకు కోపం వచ్చింది యు టేక్ కేర్ అని ఒక చెప్పి ఐ హ్యావ్ టు ఐ హ్యావ్ టు ఇన్ఫామ్ మై డిస్ప్లేసర్ టు ది అదర్ పర్సర్ మన డిస్ప్లేసర్ని అవతల వాడికి అంద తెలుపుడు చేసి వరకు కూడా మీకు విశ్వాటు ఉండదు ఆ ప్రశ్నలు అవలవాడికి చెప్పి అయ్యో సారీ అండి మీరు మీరు ఫీల్ అయినట్టున్నారే సారీ అండి అని అవతలవాడు అవతలవాడు సౌమ్యుడు అయితే సారీ సౌమ్యుడు కలిగితే ఇంకా కోపం పెరిగి చేస్తాడు సో సారీ అండి అంటే ఆ పోన్ అండ్ ఇట్స్ ఓకే అని అప్పుడు మీరు ఫోన్ పెట్టేసి దెన్ యూఆర్ రిలాక్స్ లేకపోతే పెద్ద బరువు వంద కేజీల బరువు ఆ కోపం ఈ స్థితి ఉంటుంది మీరు ఓంకారాన్ని అభ్యాసం చేస్తుంటే వెంటనే ఇన్నర్ వాయిస్ చెప్తుంది ఏమని పోలే వికమాన కోపం ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఏదో అంటే అన్నాడు పోనీలే అంటే అన్నాడు పోనీలే అని మీరు అనుకున్నారంటే చాలా పెద్ద గ్రోత్ అదేం సామాన్యమైన విషయం కాదు మనిషిని ఫర్గట్ అండ్ ఫర్గ్యూ దట్స్ ఎ గ్లోరియస్ వర్చ్యూ మనకి ఇది సైకలాజికల్ బర్దన్ ఆఫ్ అన్ఫర్గ్యూవ్ అని ఇస్తుంటారు ఎదరవాడిని క్షమించడం చేత కాదు మనకి ఆ సైకలాజికల్ బర్డన్ మోసుకుంటే బతికిస్తూ ఉంటాం అంటే ఒక ఆయన అన్నారు మాత్రం మరి వాడు క్షమాపణ అడగాలి కదా అడిగితే మీరు క్షమించడం ఎందుకండి అది అది ఒక దుఃఖం అది కూడా ఒక క్వాలిఫికేషన్ వాడు వచ్చి నన్ను క్షమించండి అని అడిగితే మీరు క్షమిస్తే అది క్వాలిఫికేషన్ అది అది క్షమించకపోతే అది అపరాధం అది క్వాలిఫికేషన్ కాదు వాళ్ళు అడక్కపోయినా సరే ఫర్ గ్యూ అండ్ ఫర్ దట్ అవే అది సాధ్యం కాదు సాధ్యం కాబట్టి మోయండి బరువు పర్వాలేదు సో ఫర్ గ్యూ అండ్ ఫర్ దట్ సో ఆ విధంగా మన మనస్సుని మనం తేలికగా పెట్టుకోవాలి అది మీకు ఓంకారం యొక్క అభ్యాసం చేత ఆ సంస్కారం సో ఈ విధంగా అలాగే ప్లాస్ట్కి సంబంధించిన దుఃఖాలు ఉంటాయి అవి మనిషిని పీడిస్తూ ఉంటాయి ఓంకారాన్ని ఇక్కడ సంస్క్రియమానహ అనే పదం ఎలా ఉంటుందో నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ఈ విధంగా ఈ సైకలాజికల్ బర్డెన్స్ అన్నీ కూడా తగ్గుతాయి వాకాటి పాండురంగారావు గారిని ఒక ఆయన ఈ మంచి థింకర్ ఈజ్ ఎ గుడ్ రైటర్ అండ్ థింకర్ ఆయన ఓంకారము ఏ విధంగా మనిషి యొక్క సైకాలజీని బాగా అభివృద్ధి చేస్తుంది అంటూ బాగా విస్తారంగా చెప్తూ ఉండేవారు ఆయన చాలా అనుభవపూర్వకంగా చెప్పేవారు ఓంకారము సంస్క్రియమానహ అన్నారు శంకరులు శంకరులు చిన్న చిన్న పదాల్లో అత్యంత గంభీరమైన విషయాన్ని చెప్తారు సో ఏ విధమైన సంస్కారాలు తీసుకొస్తుందో నేను మీకు ప్రాక్టికల్ టర్మ్స్లో చెప్తున్నా ఇట్ గివ్స్ యూ దట్ ఇన్నర్ స్పేస్ ఎవరి వాళ్ళని దయాగుణము కలిగి ఉండటం ఫ్రస్ట్రేషన్ లేకుండా ఉండటము మొన్న ఏదో మాట అన్నవాడు ఎవడో ఒక ఉంటాడు ఫోన్లే అంటే అన్నాడు ఏదో పెద్ద విషయమా లెటర్స్ ఫర్ గివ్ హిమ్ అండ్ లెటర్స్ బ్లెస్ హిమ్ అండ్ లెటర్స్ హెల్ప్ హిమ్ అనే లెవెల్కి మనిషిని ఆ అది ఉన్నతి ఆ గ్రోత్ మీకు ఎప్పుడు వస్తుందో తెలిసిన సంసారం నిత్యాని తెలిస్తేనే వస్తుంది సంసారం సత్యం అనుకుంటే వాడు మరి అంత అపకారం చేసినప్పుడు అపకారం సత్యంలాగా కనపడుతూ ఉంటే మీరు దాన్ని ఎలా ఓవర్లప్ చేయగలుగుతారు కష్టం అవుతుంది సంసారం మిథ్యా తెలియాలి అంటే సంసారం మిథ్య అంటే ఆత్మయే సత్యము ఆ రకమైన సంస్కారాలన్నీ కూడా ఓంకారం యొక్క అభ్యాసం మనిషికి లభిస్తుంది అప్పుడు మీరు తయారయ్యే మనస్సు తయారీ అయిందన్నమాట ది డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ డ్రైవర్ డ్రైవర్ లైసెన్స్ కొంతకాలం ఇటు తిప్పుతారు మా అక్కడ ఎక్కడికో తీసుకెళ్ళి తర్వాత రోడ్డు మీద వస్తారు ఆ స్థితి అప్పుడు వస్తుంది కాబట్టి కొంతకాలం మంత్ర పురస్చరణ చేసినప్పుడే దట్ ఇన్నర్ ఇన్నర్ వరల్డ్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ థాట్స్ అది ప్యూరిఫై అవుతుంది అప్పుడు మీరు ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని తదాలంబన అప్పుడు ఓంకారాన్ని ఆలంబనం చేసుకుని మీరు పరబ్రహ్మనిష్ఠులై ఆత్మనిష్ఠులై అలా ఉండిపోగలుగుతారు తదాల మన అప్రతిబంధేన అక్షరే అవతిష్ఠతే అక్షరే అంటే అక్షర పరబ్రహ్మ ఎందు ఆత్మస్వరూపముందు అవతిష్టతే నిలిచి ఉంటారు అంటే ఏమిటి యుల్ బి అలర్ట్ యుల్ బి వేకింగ్ యట్ మైండ్ మూమెంట్ ఈస్ నాట్ దేర్ ఆర్ రియలేటివ్ స్మాల్ మూవ్మెంట్ కొద్దిగా ఉంటే ఉండొచ్చు మోరర్ లెస్ దెర్ ఈస్ నో క్వైట్యూడ్ అని అంటారు there is no movement of the mind that the mind becomes so serene calm and quiet and thoughts a quantity baga tagi pothunda quality baga improve aipothundi quality prema daya anugrahamu vishala hrudayamu kshaminchettuvante swabhavamu sahana shakti ivanne quality baga improve avutundi taruvata quantity baga tagi pothu అటువంటి స్థితి మీకు మనసుకు వచ్చేస్తుంది గొప్ప ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆ ఫ్రీడంలో మీరు ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని మీరు పరం ఆత్మనిష్ఠులై ఉండిపోగలుగుతారు అలాగే ఎంతోమంది మహాత్ములు అలా ఉండిపోతారంట మహాత్ములు యొక్క ఆనందం యొక్క ట్రిక్ ఇదే దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ దేయర్ హ్యాపీనెస్ దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఓ మహాత్ములు అన్నారు చూడండి ఒక ఆయన రామకృష్ణ పరమహంస మొదలైన రామకృష్ణ పరమహంస గారికి ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించారు మరణించడానికి ముందు ఇన్ ద రూమ్ ఆయన నవ్వు ముఖం ఉన్నాయని ఆయన ఒక్కరే మిగతా వాళ్ళందరూ ఏడుపు ముఖాలే ఎందుకంటే హీ ఈజ్ సఫరింగ్ భక్తులకి తమ గురువు యొక్క దుఃఖాన్ని చూస్తే శ్రమని వారు పడుతున్న కష్టాన్ని చూస్తే శ్రమనిపిస్తుంది సో వీరికి ఇలాగంటి వ్యాధి రావడం ఏమిటని అందరూ కళ్ళమడి నీళ్లు పెట్టుకుని అందరూ దుఃఖిస్తున్నారు ఆయనలో మాత్రం దుఃఖం ఉండదు హీ ఈజ్ అ స్మైలింగ్ దీని మీద మీమాంస చేశారు ఆయనలో అంత వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆ స్మైలింగ్ వెనుక ఉన్న ఆనందమే ఎక్కడిది వాట్ ఈజ్ దిస్ హ్యాపీనెస్ ఎవడో చెప్పుంటారు ఆ హ్యాపీనెస్ దానికే ఆత్మానందము ఆత్మానందాన్ని డిస్కవర్ చేసుకున్న వాడికి వాడు మృత్యువు మృత్యువు ఎదురకుండా నిలబడితే అలా చిరునవ్వుతో స్వాగతించగలుగుతాడు తర్వాత శాస్త్రంలో చెప్తారు మహాత్ముల యొక్క అనుభవం కూడా అలాగే ఉంటుంది అదేమంటే మీకు శారీరకమైన పీడ మానసికమైన పీడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఆత్మానందము ఆవిష్కరించుకున్న వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు అంచేతనే మీకు శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు కూడా మంత్ర జపము వల్ల మీరు ఆన ఆ పేడ నుండి మీరు బయటపడగలుగుతారు ఆ పేడను తగ్గించుకోగలుగుతారు తగ్గితే చాలుగతుంది తగ్గి తగ్గి దాని ఎఫెక్ట్ కొంత తగ్గి విరులన్స్ లేకుండా కాలక్షేపం చేసి ఇట్లా ఉంటే ఎందుకంటే దేహం ఉన్న తర్వాత అది దాన్ని ఇంకా అంతకంటే పర్ఫెక్షన్ దానికి దేహానికి పెర్ఫెక్షన్ ఇది రూల్డ్ అవుట్ అండి అదే అయ్యే మాట దేహానికి పెర్ఫెక్షన్ కోసం ఎప్పుడూ అటెంప్ట్ చేయకూడదు దేహానికి మేనేజ్మెంట్ కోసమే అటెంప్ట్ చేయాలి కానీ పర్ఫెక్షన్ కోసమే అటెంప్ట్ చేయకూడదు ఎందుకంటే అది పెర్ఫెక్షన్ కుదరదు దానికి పెర్ఫెక్షన్ యొక్క మీ పర్ఫెక్షను ఆత్మరూపంగా ఆత్మ ఇస్ పెర్ఫెక్ట్ ఈశ్వర ఈజ్ పర్ఫెక్ట్ ఆత్మయే ఈశ్వర అక్కడ ఉంది పెర్ఫెక్షన్ ఆ పెర్ఫెక్షన్ని మీరు పట్టుకోవాలి కానీ దేహాన్ని నేను పర్ఫెక్ట్గా అట్టే పెడతాను పెర్ఫెక్ట్గా అట్టేపెట్టడం అంటే ఏమిటి హార్ట్ క్లీన్గా ఉండాలి క్లీన్గా అంటే అది ఈసీజీ తీస్తే ఇంత పొడుగు ఈసీజీ తీస్తారు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది ఈసీజీ దాంట్లో టూ స్పైక్స్ ఉంటాయి ఇదే ఒక్క స్పైక్ కూడా తేడా రాకూడదు ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఐటల్ ఏదో స్పైక్ తేడా వచ్చే తీరుతుంది ఇక్కడ తేడా ఉండి లేదా ఇన్స్ట్రుమెంట్ తేడా ఉండి లేదా వీడు ఆ పెట్టివాడు ఏదో రైట్ ఏదో తేడా వస్తుంది అది చూస్తూ ఉండడం 24 ట్వంటీ ఫోర్ అవర్స్ అని ఆట పెట్టడం ఇక్కడ అట్లా కట్ చేయడం అది ట్వంటీ ఫోర్ అవర్స్ టేప్ రికార్డులాగా రికార్డు చేసి పెడుతుంది అది ఇంత పొరుగుంటుంది దాన్ని చూస్తూ ఉండడం చూసి నిన్న మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకి నీ హార్ట్ ఇలా పిసర్ అలా అని మళ్ళీ ఇలా వచ్చింది అన్నాం ఏమిటి సమాచారం అంత ఐ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఆల్ దాట్ ఐటల్ యూ అది పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇట్ విల్ నెవర్ హ్యాపీ అని ఐటర్ you can never get perfection out of it anjayana me 100 mandi ecg te iste 99 mandi mandlu konukuna baytuko star inna kada gal perfection kodar bande see i am not against preventive medicine please note it i am not against preventive medicine i am only suggesting dont aim at perfection of body it will not happen ఎందుకంటే ముక్కే పెర్ఫెక్ట్గా ఉండదు ఎప్పటికేదో ఇటువైపు ఓపెన్ ఉంటే ఇటు మూసుకుపోతుంది ఇటు ఓపెన్ ఉంటే ఇటు మూసు ఒకవైపు ఓపెన్ ఉంటే చాలు అలాగేదో కాలంలో రెండు మూసుకుపోతే అప్పుడు ఏదో ఆలోచించి ఏదో ట్యాబ్లెట్ ఏదో వేసుకోవాలి ముక్కు పెర్ఫెక్ట్గా ఉండాలి పళ్ళు పెర్ఫెక్ట్గా ఉండాలి నాలుగు పెర్ఫెక్ట్గా ఉండాలి కళ్ళు పెర్ఫెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా అయ్యే మాట అయినా ఇది వెంటుకలు పెర్ఫెక్ట్గా బ్లాక్గా ఉండాలి ఇదేనా అయ్యే మాట కాదు ఇది కాబట్టి మేనేజ్మెంట్ ఆఫ్ ది బాడీ హెల్త్ మేనేజ్మెంట్ దట్ ఈజ్ ఆల్ వీ నీడ్ అంటే ఆత్మా ఆత్మానందమును పట్టుకోవాలి ఆత్మానందం పట్టుకుంటే దాంట్లోనే ఉంది హెల్త్ అంతా దాంట్లోనే ఉంది ఏమన్నా బాడీ హెల్త్గా ఉండేది బయట నుంచి వేసే మందుల వల్ల దానికి ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ కాదు అది తప్పది అది సెకండరీ హెల్త్ స్ట్రాటజీ ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ ఏమిటంటే మంత్రని మంత్ర జపం చేసుకోవటం ఈశ్వరుని భరోసా మీద బతికేయడం అది ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ ఆ తర్వాత సెకండరీ హెల్త్ స్ట్రాటజీ ఉంటుంది అక్కడ కూడా ఈశ్వరుని అనుగ్రహం చేతనే ఉంటుంది డాక్టర్ రూపంగా ఈశ్వరుడే ఉంటాడు మందు రూపంగా ఈశ్వరుడే ఉంటాడు అక్కడ కూడా ఈశ్వరుడే ఆ విధంగా మీరు హెల్త్ని మేనేజ్ చేయగలుగుతారు కానీ లేకపోతే ఈ హెల్త్ ఇండస్ట్రీ ఉండి చూసారా మన పచ్చడి కింద వేసుకుని నవ్వేస్తుంది ఈ హెల్త్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ ఇండస్ట్రీ అయితే అండి మై గాడ్ ఎస్ బ్రహ్మ క్షత్రంచభయభవత ఓదన అని కరోపరి అంటారు సో ఆరోగ్య సమాజాన్ని అంతా కూడా ఆ పరమేశ్వరుడు భోజనం చేసేస్తున్నాడు అన్నట్టుగా పరమేశ్వరుడు ఏం భోజనం చేసాడో మన హెల్త్ ఇండస్ట్రీ వాళ్ళు భోజనం చేసేస్తారు మై గాడ్ వాట్ ఎన్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ మోస్ట్ ఫ్రైటనింగ్ ఇండస్ట్రీ దేట్ సో హెల్త్ స్ట్రాటజీ ఎప్పుడూ కూడా మీరు ఆత్మ నిష్టాని హెల్త్ స్ట్రాటజీగా పెట్టుకోవాలి భక్తిని హెల్త్ స్ట్రాటజీగా పెట్టుకోవాలి ఈశ్వరారాధనని హెల్త్ స్ట్రాటజీగా పెట్టుకోవాలి కానీ ఈ మోడర్న్ మెడిసిన్ని ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీగా పెట్టుకోకూడదు సెకండరీ హెల్త్ స్ట్రాటజీగా దాన్ని అలాంటి పెట్టాలి సో దట్ ఈజ్ ది ప్రాపర్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఎనీవే సో అప్రతిబంధేన అక్షరే అవతిష్టతే ఏ రకమైన ప్రతిబంధములు లేకుండగా ఆ అక్షర పరబ్రహ్మ ఎందు మీరు నిలబడి ఉండగలగాలి అంటే అభ్యాసము అవసరము ప్రతిబంధములు ఏమిటవి ఉండొచ్చు అని మీమాంస ఇక్కడ అప్రతిబంధేనా అనేసరి శంకర్లు ప్రతిబంధం లేకుండా ప్రతిబంధం అంటే ఆటంకం ఏమిటి ఆటంకము దేహ మనహ ఉపాధి ఆత్మభావ ఏవ ప్రతిబంధ అని అంటాడు ఆనందగిరికారుడు అటేకాడు దేహమే నేను అనే భావన ఉందనుకోండి అది పెద్ద ప్రతిబంధం మీరు మెడిటేషన్ కూర్చున్నారనుకోండి మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఈ దేహమే నేను ఇప్పుడు వ్యవహారంలో మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు దేహమే నేను బాగానే ఉంది ఇట్స్ ఓకే ఇట్ ఈజ్ నెససరీ దట్ ఈజ్ హౌల్ వర్క్స్ నెససరీయో కాదో దట్ ఈజ్ హౌల్ వర్క్స్ మీరు మెడిటేషన్ కూర్చున్నప్పుడు మీరు నేను చైతన్య రూపుడును అనే రకంగా దర్శిస్తారా లేకపోతే దేహమే దర్శిస్తారా దేహమే నేనని అప్పుడు కూడా దర్శిస్తున్నారనుకోండి దర్శిస్తుంటే మీకు మెడిటేషన్ వర్కౌట్ అవుతుందా అవునా ఒకప్పుడు ఏమవుతుందంటే దేహాభిమానము వెర్రితరలు వేసిన సందర్భంలో వీడు కూర్చుంటాడు ఆ దేహాభిమానమే వీడికి ఆటంకం అవుతుంది ఇట్ ఈజ్ ఇన్ ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్ దీని పెద్ద నేనే ఎక్స్ప్లెనేషన్ దేహాభిమానమే ఆటంకం అవుతుంది దేహాభిమానం పలు విధాలుగా ఉంటుంది దీనికి ఒక రూపం అంటూ నేనేం చెప్పను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిందో లేదో అని మీరు కూర్చున్నానుకోండి మెడిటేషన్కి దట్ ఇట్ సెల్ఫ్ దేహాభిమానాలు ఒక బండ దృష్టా అంతా ఒకటి చెప్పాను దేహాభిమానం ఇంకా సెటిల్గా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ లాంటిది పెద్ద సమస్య కాదు ఇంకా సెటిల్గా ఉంటుంది కొంతమంది దేహాభిమానం ఎలా ఉంటారో తెలుస్తున్నా అండి అబ్బో చాలా హైటెండ్ దేహాభిమానం అంచేతనే సివిలైజేషన్ పెరిగి పొజిషన్ పెరిగి రిచెస్ పెరిగి కొలది కూడా taste from the likes and dislikes ragadveshalu baaga sophisticated aipothayi baaga pronounced ragadveshalu chesthayi chaala sophisticated ragadveshalu chesthayi aa uh, vallu ela untaru ante edaina entha pissaru oh, bad smell ochind ankonde ekkadinchi na suppose some bad smell ekkadinchi ochind ankonde you got to sit there oh my god something is wrong here edaina sound extraneous sound ochind ankonde they got to sit there చాలా సోఫిస్టికేటెడ్గా చాలా రిఫైన్డ్ లైక్స్ అండ్ డిజ్లైక్స్లో పడిపోతారు అలా పడిపోతే మీకు మెడిటేషన్ వర్కౌట్ కాదు బాహ్య విషయాలకి సంబంధించి చాలా రంగుడుగా ఉండటం మెడిటేషన్కి అవసరం మీరు అంతర్ అంతర్ అంతఃప్రపంచాన్ని సెటిల్గా తయారు చేసుకోవాలి దాన్ని వా నిశ్చితంగా తయారు చేసుకోవాలి కానీ బాహ్యములైనటువంటి లైక్స్ అండ్ డిజ్లైక్స్ని అంటే ఏమిటి నేను కట్టే వస్త్రధారణం చేస్తే ఇలాగే ఉండాలి తర్వాత చెప్పులు వేసుకుంటే ఇలాగే ఉండాలి బట్టలు కట్టుకుంటే ఇలాగే ఉండాలి హెయిర్ స్టైల్ ఇలాగే ఉండాలి భోజనం ఇలాగే ఉండాలి అని ఈ విధంగా దాన్ని రిఫైన్ చేసి పెడతారు చాలామంది అది చాలా పెద్ద పొరపాటు చాలా రగ్గుడిగా ఉండడం అలవాటు సో ఇవే ప్రతిబంధాలు దేహ ఆత్మభావమే పెద్ద ప్రతిబంధము ఇంకా కొన్ని ప్రతిబంధాలున్నాయి రేపు చెప్తా ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదశ్యతే పూర్ణస్సు పూర్ణమాదావి పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ దృ నమరి శ్రీకృష్ణార్పణమస్తు సో మరొకసారి మనవి రేపు ఐదున్నరకి దయచేయండి సంఫంక్షన్ ఫంక్షన్ ఉపన్యాస స్థానం వే ఉండవు కాఫీ